జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాహణ ప్రకరణ పూర్వార్ధం మూడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ఠుడు భుసుండుని ఈ విధంగా ప్రశ్నించాడు భుసు ప్రాణాపానాల నిరంతర గమనాని తెలుసుకుని అంటున్నారు కదా ఆ నడక ఎలా ఉంటుందో కొంత చెప్పండి అలా అడిగితే భుసుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు మహర్షి తమరు తెలిసే అడుగుతున్నారు అయినా విన్నవిస్తాను వినండి ప్రాణమన్న ప్రాణగమనమన్న ప్రాణగతి అన్న ఇంచుమించు ఒకటే వీటిలో ప్రాణగతి ప్రాణగమనము వంటి శబ్దాలు యౌగికలు అంటే వాటి యొక్క పదోత్పత్తిలోంచి స్పష్టంగా అర్థం చెప్పే వీలు ఉంటుంది వాయువుకి సదాగతి అని మరో పేరు ఉంది ఎప్పుడూ చెలుస్తూ ఉండడం దాని స్వభావం కనుక దానికి ఆ పేరు వచ్చింది ప్రాణశక్తి కూడా నిత్య చలనశీలమైనదే ప్రాణగతి అనే పదం ఆ విషయాన్ని స్పష్టంగా సూచిస్తోంది కనుకనే అది యౌగిక శబ్దం అన్నారు ఇది ఈ శరీరంలో నాభికంటే పైభాగానే హృదయ స్థానంలో ఉంటుంది అపానవాయువుకు కూడా స్పంద ఉంది కానీ అది ఈ శరీరంలో అయితే నాభి కంటే కింద భాగాన శరీరానికి వెలుపల ముక్కు కంటే కింద భాగాన ఉంటుంది ఈ ప్రాణాపానాలు రెండింటినీ నిగ్రహించడం ద్వారా మానవుడు ప్రాణాయామాన్ని సాధించాలి एंत साधे मेलकुन मतमेद्रोत प्राणायाम सहजा जरि अला प्राणायाम साग विधा चबता विनि हृदय ना बैठक रावयकूर కాని దీనిలో హృదయం నుంచి మూర్ధ్వస్థానం అంటే మాడు లోపల వాయువు తగిలే స్థానం దాకా ఉండే భాగాన్ని ఆంతర రేచకం అంటారు అక్కడ నుండి ముక్కుల వెలుపల దాకా ఉండే భాగాన్ని బాహ్యరేచకం అంటారు అలాగే ముక్కుల వెలుపల ద్వాదశాంగుళ స్థానం నుంచి అపానవాయువు పైకి సాగి ముక్కుల ద్వారా మూర్ధ్వస్థానం వరకు చేరడాన్ని బాహ్యపూర్వకం అంటారు అది అక్కడి నుంచి హృదయ స్థానం వరకు చేరడాన్ని ఆంతరపూర్వకం అంటారు గమనించాల్సిన విషయం ఏమిటంటే ద్వాదశ అంగుళ స్థానం అంటే ముక్కు వెలుపల పన్నెండు అంగుళాల దూరంలో ఉండే స్థానం అంగుళం అంటే ఆ వ్యక్తి యొక్క బొటన పెద్ద కణుపు అలాంటి పన్నెండు అంగుళ్ళ దూరం నుంచి మనిషి సామాన్యంగా గాలిని ముక్కులలోకి గుంజుకోగలుగుతాడు కనుక ముక్కు నుంచి పన్నెండు అంగుళాల దూరంలో ఉండే బిందువును అపానవాయువు యొక్క ఉత్పత్తి స్థానంగా యోగశాస్త్రంలో వ్యవహరిస్తూ ఉంటారు దీనినే సంగ్రహంగా ద్వాదశ స్థానం అంటారు బయట నుంచి లోపలికి ప్రసరించిన అపానవాయువు యొక్క వేగం ప్రశాంతమై మళ్ళీ హృదయం నుంచి ప్రాణవాయువు యొక్క వేగం ఇంకా మొదలు కాకుండా ఉండే స్థితిని కుంభకం అంటారు కనుక ప్రాణాయామంలో రేచకము కుంభకము పూరకము అని మూడు అవస్థలుంటాయి ఇక్కడ హృదయ స్థానాన్ని ప్రధానంగా చేసుకుని దానిని బట్టి రేచక కుంభక పూరకాలను నిర్వచించడం జరిగింది ముక్కుకు వెలుపలు ఉండే ద్వాదశాంగుళ స్థానాన్ని ప్రధాన కేంద్రంగా తీసుకుని కూడ రేచక కుంభక పూరకాలను నిర్వచనం చేయవచ్చు ఈ పద్ధతిలో లోపల నుంచి బయటకు వచ్చిన ప్రాణవాయువు దశాంగుళ స్థానం దాకా చేరి అక్కడ దాని వేగం శమించిపోయి ఇంకా అపానం వేగం ప్రారంభం కాకుండా ఉండే దశను కుంభకం అంటారు ఇది బాహ్య కుంభకం ఈ పద్ధతిలో హృదయం నుంచి బయటకు వాయువు బయలుదేరినప్పుడు దానిలో హృదయం నుంచి ముక్కు చివరిదాకా ఉండే భాగం ఆంతర పోరకం అవుతుంది అక్కడి నుంచి ద్వాదశాంగుళ స్థానం ఉండే భాగం బాహ్యపూర్వకం అవుతుంది అలాగే ద్వాదశాంగుళ స్థానం నుంచి అపానం బయలుదేరి ముక్కు చివరి దాకా చేరే భాగం బాహ్య రేచకం అవుతుంది అక్కడి నుంచి హృదయం దాకా అపానం చేరే భాగం అంతరేచకం అవుతుంది ఈ విధంగా ప్రాణాయామంలో మొత్తం పది భాగాలు ఉన్నాయి హృదయ కేంద్రమైన అంతః కుంభకాన్ని బట్టి ఆంతరేచక బాహ్య రేచకాలు బాహ్యపూర్వక ఆంతరపూర్వకాలు అనేవి నాలుగు భాగాలు ద్వాదశాంగుళ స్థానం కేంద్రంగా ఆంతరపూరక బాహ్యపూరక బాహ్యరేచక ఆంతర రేచకాలు నాలుగు భాగాలు నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ రెండు కుంభకాలు కలిపితే మొత్తం పది వీటిలో కుంభకాలు రెండు కలిపి ప్రాణాయామం యొక్క ప్రధాన స్వరూపం అవుతాయి కనుక వాటిని విడదీస్తే ఎనిమిది భాగాలు మిగులుతాయి కనుకనే ప్రాణాయామానికి ఎనిమిది అంగాలు అని చెబుతూ ఉంటారు ఈ ఎనిమిది అంగాలు ప్రతి జీవికి బ్రతుకున్నంత కాలం నిరంతరంగా సాగుతూనే ఉంటాయి దీనికి వేరే ప్రయత్నం అక్కర్లేదు అయితే ఇవి ఇలా జరుగుతున్నాయనే గమనిక పెరిగిన కొద్దీ వీటిని గురించిన భావన పెరుగుతుంది ఈ భావన వల్ల క్రమంగా ప్రాణాపానాల గతిని నిరోధించే అభ్యాసం ఏర్పడుతుంది దానివల్ల కుంభకాల యొక్క కాల పరిమితి పెరుగుతుంది దానివల్ల చిత్తం శుద్ధమై నేను కర్తను ने भोक्तनेव तवल बाह्य विषय आसक्ति चवर की परम पदों अत कहर्षि प्राणापागत में गुर्ति अभ्यसावाड़ की प्राणायाम मोक्ष साधन अवत प्राणा की अधिपति सूर्य అపానానికి అధిపతి చంద్రుడు చంద్రుణ్ణి సూర్యుడు మింగిన సూర్యుణ్ణి చంద్రుడి మింగిన ఆ సాధకుడికి ఇక సంసార దుఃఖం ఉండదు నిజానికి ప్రాణాపానాలు అనేవి మనం పెట్టుకున్న పేర్లు సూర్య చంద్రుడనేవి వాటిని బట్టి వచ్చిన పేర్లు కనుక అవి కూడా మనం పెట్టుకున్న పేర్లే ఈ మాట మర్చిపోకూడదు సూర్యుణ్ణి చంద్రుడు మింగాడు అంటే ప్రాణవాయువు వచ్చి అపానంలో కలిసింది అని అర్థం ఇది బాహ్య కుంభకం ఇది శరీరానికి వెలుపల ద్వాదశాంగుళ్ళ స్థానంలో దొరుకుతుంది కనుక ఇక్కడ దేది పరిచ్ఛాదరహితమైన స్థితి అనుభవానికి వస్తుంది అలాగే సూర్య చంద్రుడు కలిసిపోతారు కనుక ఏక కాలానికి కూడా ప్రసక్తి ఉండదు కనుక ఆ యోగి దేశ కాలాతీతుడు అయిపోతాడు ఇక చంద్రుణ్ణి సూర్యుడు మింగడం అంటే అపానవాయువు ప్రాణంలో లయించడం ఇది హృదయస్థానంలో జరుగుతుంది ఇది సూర్య సూర్యస్థానం అంటే ఇది చైతన్యానికి స్థానం ఇది శాశ్వత జ్యోతి ఈ జ్యోతిస్సే బయటికి వ్యాపించినప్పుడు దానికి అపానం అంటున్నాం చంద్రుడు అంటున్నాం కనుక ఉన్నది ఒక్కటే అదే సూర్యుడు వాడే అపానంగా వ్యానంగా సమానంగా ఉదానంగా వివర్త చెందుతున్నాడు వివర్తం అంటే ఏమిటో పూర్వం చాలాసార్లు వచ్చింది కదా మళ్ళీ వేరే ఇక్కడ ప్రత్యేకమైన వివరణ ఇవ్వక్కర్లేదు దాని గురించి ఈ విషయాన్ని అంతః కుంభకంలో అనుసంధానం చేసినందువల్ల జీవుడికి లోపలి చీకటి తొలగిపోతుంది లోపల చీకటి అంటే అజ్ఞాన అది పోతే ఏక బాహ్య అంధకారం లెక్క ఏముంది ఈ ప్రపంచంలో ప్రతి పదార్థాన్ని ఒక అజ్ఞానపుత్తర ఆవరించి ఉంటుంది అదే హృదయాంధకారం దాని యొక్క రూపాంతరమే రాత్రిపూట కనిపించే బయటి అంధకారం అదే పదార్థాలను కనిపించకుండా చేస్తుంది కానీ జీవుడి అంతఃకరణలో ఉండే चैतन्य द्वारा बैठक को प्रसरी आ पदार्थ दगरी दा आवरि उज्ञांधकार तदार्थ आप द्रष्ट अभवा वस्तु ई विषयानी मुमुक्षुव्यवहार प्रकरण में वृत्ति व्याति फलव्यावर ज కనుక మహర్షి బయటి అంధకారాన్ని తొలగించేది కూడా లోపలి వెలిగాయి అందువల్లే అంతః కుంభకం ద్వారా అంతర్జ్యోతిని సాక్షాత్కరించుకుంటే లోపల చీకటి వెలుపల చీకటి రెండు ఒకేసారి పోతాయి అందువల్ల అంతః కుంభక భావన కూడా క్రమంగా మోక్ష సాధనం ఇక లోపల వెలుపల అనే కల్పనలు ఉన్నాయి వీటి సంగతి ఏమిటో కొంచెం ఆలోచిద్దాం ఎండ తగ్గితే నీడ పెరుగుతుంది నీడ తగ్గితే ఎండ పెరుగుతుంది అలాగే ప్రాణవేగం శమించిపోతే అపానం బయలుదేరుతుంది అపాన వేగం శమించిపోతే ప్రాణం బయలుదేరుతుంది ఎక్కడ ప్రాణం ఉత్పన్నం అక్కడ అపానం నశిస్తుంది ఎక్కడ అపానం ఉత్పన్నం అవుతుందో అక్కడ ప్రాణం నశిస్తుంది దీన్ని కొంచెం మార్చి చెప్తే ద్వాదశాంగుల స్థానంలో ప్రాణం అపానంగా వివర్తన చెందుతుంది హృదయ స్థానంలో అపానం ప్రాణంగా వివర్తన చెందుతుంది కనుక ఈ రెండు స్థానాలలో ఎక్కడ కుంభకం చేసినా ఆ సాధకుడు ఒకే వస్తువును ఉపాసన చేస్తున్నాడు అదే పరిశుద్ధ చైతన్యం ఎందుకంటే పుష్పంలో పరిమళం ఉన్నట్లుగా ప్రాణవాయువులో అధిష్టాన చైతన్యం ఉంది నీటిలో మాధుర్యం ఉన్నట్లుగా అపానంలో కూడా అధిష్టాన చైతన్యమే ఉంది కనుక ఈ రెండు స్థానాలలోనూ ఆ సాధకుడు నిజంగా ఉపాసించేది అధిష్టాని చైతన్యాన్ని ప్రాణస్య ప్రాణనం ప్రోచై పరంజీవ్ జీవనం దేహస్ ధారణంధుర్యం చిదాత్మానముపాస్మహే నిర్వాణ ప్రకరణ పూర్వార్ధం ఇరవై ఐదవ సర్గ శ్లోకం ప్రాణానికి ప్రాణం జీవానికి జీవనం దేహానికి దేహం అదే చిదాత్మ దానినే మేము ఉపాసిస్తున్నాం మహర్షి మేము చేసే ప్రాణ ఉపాసన ఇదే ఇక్కడ భుసుండు భావన పరవశుడై చివస్ అంటూ పల్లవిలాగా పెట్టుకుని పన్నెండు శ్లోకాలు చెప్పాడు అప్పటికీ తృప్తి కలగక ఇరవై ఆరవ సర్గలో ఆయన ఇలా కొనసాగించాడు భుసుంఠుడు అంటున్నాడు వశిష్ఠమహర్షి ఈ రకమైన ప్రాణసమాధి చేత నాకు చిత్త విశ్రాంతి లభించింది ఈ దృష్టిని నేను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టడం లేదు కూర్చున్నా లేచిన నడిచినా మెలుకుతో ఉన్న కలలో ఉన్న నిద్రపోతున్న నాకు ఆత్మ సమాధి చదరడం లేదు ఇలా అంతర్ముఖుణ్ణై ఈ జగద్ జగద్వ్యవహారాలను నేను పట్టించుకోకుండా వదిలేస్తున్నాను నభూతన్న భవిష్యంచ చింతయామి కదాచన దృష్టిమాలంబ్యతిష్ట వర్తమానమిాత్మనా నిర్వాణ ప్రకరణ పూర్వార్థం ఇరవై ఆరవ సర్గ ఎనిమిదవ శ్లోకం నేను జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయేదాని గురించి కానీ ఆలోచించను కేవలం వర్తమాన కాలంలో ఏది ఉందో దానిమీదే నా మానో దృష్టిని ఉంచుతాను అందుచేత నా బుద్ధి ఎల్లప్పుడూ సుషుప్తితో సమానమై ఉంటుంది ఈ దశలో సత్యాసత్య విమర్శన ఉంటుంది కానీ దేని మీద అభిమానం మాత్రం ఉండదు అందుచేతనే వ్యాధి కాని మృత్యువు కాని లేకుండా ఇలా చిరంజీవినై ఉన్నాను ప్రాణాపాన సమాయోగ సమయం సమనుస్మరం స్వయమాత్మని తుష్యామి निर्वाण प्रकूर्व इव सर्ग पदकंडव श्ल्लोक प्राणापा संधि समय स्फुरी चित्पदार्थाने स्मरिस्तु आ स्मण बलचेत नानेरतृति पुतू इलांजीव उ दीन वल నాకు సమస్త భేదాలు సమస్త సమస్తవాసనలు తొలగి సమస్తమూ చిన్మయమనే దృష్టి పెరిగింది ఘటశ్చిత్పటం శచిత్సర్వమితి మే భావ తేన జీవామ్యనామయ నిర్వాణప్రకరణం పూర్వార్ధం ఇరవై ఆరవ సర్గ ముప్పై ఎనిమిదవ శ్లోకం కుండా చిత్తు వస్త్రం చిత్తు అడవి చిత్తు బండి చిత్తు ఈ కనిపించేదంతా చిత్తే ఇదే ఇదేనా భావన దీని బలంతోనే నేను మరణం లేకుండా చిరంజీవినై ఉన్నాను ఇక్కడ భుసుండు మహాయుగి ఆనంద పరవశుడై తేనె జీవాం యనామయ అందువల్ల నేను మృత్యువు లేకుండా చిరంజీవినై ఉన్నాను అనే మాటను పల్లవిగా పెట్టుకుని ఇంచుమించు ఇరవై ఐదు శ్లోకాలు గానం చేశాడు ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసుకునేవారికి ఇవన్నీ నిత్య పారాయణార్హాలు అయినా కూడా గ్రంథవిస్తర భయం చేత మనం వాటిని దాటుకుంటూ ఆ యోగి పలికే తుది పలుకులలోకి వెళ్ళిపోదాం బుసుండు అంటున్నాడు వశిష్ఠుడితో బ్రహ్మర్షి నేను చిరంజీవినై ఎలా ఉన్నానో కార్యకారణ సంఘాత స్వరూపంగా కనిపించే ఈ దృశ్య పదార్థ జాలంలో నేను ఏదిగా ఉన్నానో అదంతా నీ ఆజ్ఞ వల్ల ఇలా వివరించాను అంతేకాని జ్ఞానసిద్ధుడమైన నీ ముందు పాండిత్యం చూపించాలని కాదు ఇలాంటే అంటే వశిష్ఠుడంటున్నాడు భగవన్ భుసుండా అహో నీ చరిత్ర ఎంత చిత్రంగా ఉందయ్యా అది వేదానికే భాష్యంగా ఉంది నువ్వు రెండవ బ్రహ్మలాగా కనిపిస్తున్నావు నేను ముల్లోకాలలోనూ నలుదిక్కులా తిరిగి రకరకాల జ్ఞానేశ్వర్య సంపన్నులను దర్శించినాను కాని నీలాంటి మహాత్ములను ఇంతవరకు చూడనేలేదు నీ దర్శనంచేత నాకు మహాపుణ్యం లభించింది నీకు కళ్యాణమగుగాక ఇక నీవు నీ గుహలోకి ప్రవేశించు మధ్యాహ్న సమయం అయిపోయింది గనక నేనిక నా సప్తర్శ్లోకానికి పోవలసి ఉంది నాకు సెలవు ఇప్పించు రామా నేనిలా అంటే ఈ మాట వింటూనే భూసుండ్రుడు కంగారుగా లేచి నిలబడ్డాడు ఆయన సంకల్పంచేత ఆయనకు రెండు చేతులు ములిచాయి ఆ చేతులలోకి బంగారు చిగురుటాకులు వచ్చాయి అవి దొప్పలుగా మారి వాటిల్లోకి కల్పవృక్షపు పుప్పొడులు మంచు బిందువులు ముత్యాల పూసలు క్షణాల్లో చేరుకున్నాయి అలాంటి ఆ దొప్పలను పూజా పాత్రలుగా పెట్టుకుని నఖశిఖ పర్యంతము భక్తిలో మునిగిపోయి ఆ మహాయోగి శివార్చన చేసినట్లుగా నాకు అర్చన చేశాడు జ్ఞానసిద్ధుడైన వాడి భక్తి వినయాలు ఇంత విశుద్ధంగా ఉంటాయి కదా అని నేను గుర్తించి అతని పూజ పూర్తయ్యేదాకా ఆగి అయ్యా నీవు పెద్దవాడివే నన్ను సాగనంపడానికి శ్రమపడి వెంట రానవసరం లేదు అని చెబుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాను ఒక ఆమడ దూరం ఆకాశంలోకి పోయి వెనక్కి చూసేసరికి ఆ భుసుకాకి ఆర్ద్రమైన చూపులతో నా వెనకాల వస్తునే ఉంది నేను అప్పుడు వెనక్కి తిరిగి ఆ మహాయోగి చేతులు రెండూ గట్టిగా పట్టుకుని వెన్ను నిమిరి బలవంతంగా వెనక్కి పంపించాను సత్పురుషుల సాంగత్యాన్ని వదిలిపెట్టడం ఎవరికైనా కష్టమే కదా రామా ఇదంతా ఎప్పుడు జరిగిందనుకుంటున్నావు కృతయుగంలో రెండు వందల సంవత్సరంలో మేరు శిఖరం మీద నేను ఆయనను మొదటిసారిగా కలిశాను ఇప్పుడు కృతయుగం వెళ్ళిపోయి త్రేతాయుగం కూడా సగం దాటింది మొన్న ఆ మధ్య సంవత్సరాల కిందట ఆయన దగ్గరికి మరోసారి వెళ్ళి వచ్చాను ఆయన అప్పుడు ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు కనుక రామ నువ్వు కూడా ఆ భుసు మహాయోగిలాగానే మనే యోగాన్ని అభ్యసించి జ్ఞానసిద్ధుడవై ఆయన పొందిన స్థితినే పొందు ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది ద్రమౌ చిత్తనాశ యోగోజ్ఞానంచ రాఘవ చిత్త నిర్మూలనానికి యోగము జ్ఞానము రెండూ మార్గాలేనని ఉపశమప్రకరణంలో చెప్పారు వాటిల్లో యోగమార్గ ప్రసక్తిలో ఉద్దాలక మహర్షి వంటి ఘట్టాలు కొంతవరకు చెప్పారు ఉపశమ ప్రకరణంలో డెబ్భై ఎనిమిదవ సర్గలో పైగా యోగ ప్రక్రియలను కూడా ప్రస్తావించారు ఆ తర్వాత అక్కడి एनभव सर्ग ना यनभ नागव सर्ग दाक संवर्तवेतव्य महर्षु इंद्रीय प्रबोधा पठिचार वीट शरीरा वर्णच मोदीवी उषयलोट की तचि प्राणायाम साधन परकाष्ठस्थि एलाटो दादा ज्ञा अप्रयत्न सिद्धिस्ो ఈ సాధనకు సర్వవర్ణాల వారు ఎలా అర్హులవుతారో చెప్పడం కోసం వశిష్ట మహర్షి కాకభుసుోపాఖ్యానని చెప్పారు దీనిలో నీచాతి నీచమైన శంకరజాతి కాకి శ్రేష్టమైన యోగమార్గం ద్వారా తత్వజ్ఞానం లభించి అది సుస్థిరంగా నిలబడి చివరికి ఆ సాధకుడే బ్రహ్మకల్పాలను దాటిపోయిన చిరంజీవిగా చూపించడం ద్వారా యోగం జ్ఞానంలోకి ఎలా పరిణమించి స్థిరపడుతుందో యోగ మార్గ లబ్ధమైన ఫలితానికి కేవల జ్ఞానమార్గ లబ్ధమైన ఫలితానికి భేదం లేకపోవడం అనేది ఎలా సాధ్యమవుతుందో నిరూపిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇలా యోగ జ్ఞానాల పరస్పర పరిపూరకత్వాన్ని ఏకోన్ముఖత్వాన్ని నిరూపించక వశిష్ఠ మహర్షి మళ్ళీ తనకు శ్రీరాముడికి సహజమైన జ్ఞానమార్గ వివరణలోకే ప్రవేశించబోతున్నాడు దానికి అనుకూలంగా శ్రీరాముడు ఒక చక్కని ప్రశ్న వేశాడు శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ ఈ భుసు వృత్తాంతం చాలా ఆశ్చర్యకరంగా ఉంది కానీ ఒక చిన్న ప్రశ్న ఉంది ఈ కథలో మీరు శరీరం అనే గృహం ఎముకలనే స్తంభాల మీద చర్మం అనే తటాకులు చాలా విపులంగా వర్ణించారు దానిలో నాడులున్నాయి వాటిలో ప్రాణవాయు సంచారం జరుగుతోంది దాని నిగ్రహించి ప్రాణాయామం చేస్తే చివరికి మోక్షం దాకా వెళ్ళవచ్చని చెప్పారు ఇంతకు ఈ దేహ దేహగృహాన్ని నిర్మించిందెవరు అందులో ఉన్నదెవరు అంటే వశిష్ఠుడు చెప్పాడు రామా ఈ విషయం మీద ఉత్పత్తి ప్రకరణంలో విపులంగా చెప్పి ఉన్నాను ఇది ఎవ్వరూ నిర్మించింది కాదని ఇది ఆభాసమాత్రమని అంటే భ్రాంతి మాత్రమని కంటిదోషం గలవాడికి ఆకాశంలో కనిపించే రెండవ చంద్రుడిలాగా ఇది కనిపిస్తూ ఉంటుందని అందుచేతనే ఇది సదసదాత్మకమని అంటే ఉన్నదని లేదని రెండు రకాలుగాను చెప్పదగినదని అక్కడ వివరించాను నువ్వు మెలుకువలో కనిపించే ఈ దేహం గురించి అడుగుతున్నావు మరి కళలో నీకొక దేహం కనిపిస్తోంది కదా అదెక్కడి నుంచి వచ్చింది కళలో నీ శరీరం మాత్రమే కాదు దాని పక్కన మరికొన్ని శరీరాలు కనిపించాయి వాటితో నువ్వు యుద్ధం కూడా చేశావు అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ప్రశ్నలన్నింటికి నువ్వు ఒకటే సమాధానం చెబుతావు అవన్నీ నా సంకల్పం యొక్క మారురూపాలు అని నీ ప్రశ్నకు నా సమాధానము అదే హిరణ్య అనే సమష్టి మనస్తత్వ స్వరూపుడైన ప్రథమజీవుడు చేసిన సంకల్పం వల్ల అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో మొలిచిన మొక్కలలో ఒక మొక్క ఈ భుసుండు శరీరం అంటే శరీరాముడు అడిగాడు ఆ కాకి ఆకారమే ఎందుకు రావాలి అప్పుడు వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు దానికి పూర్వవాసనలే కారణం పూర్వవాసనల బలం చేత జీవుడు ఎలాంటి సంకల్పాలు చేస్తాడో వాడికి అలాంటి దేహాలే కలుగుతాయి ఆ భావనా బలం చేతనే దేశకాల యొక్క కొలతలు మారిపోతూ ఉంటాయి అంటే చిన్న ఇరుకు గదిలో పడుక్కున్న వాడికి విశాలమైన ఆకాశంలో విహరిస్తున్నట్టుగా కలవస్తుంది ఐదు నిమిషాల నిద్రలో యాభై సంవత్సరాల కథ నడుస్తుంది ఇలాంటి వికారాలన్నింటికి కారణం ఒకటే అదే వాసన అది జీవుణ్ణి ఒక పట్టాన వదిలిపెట్టిపోదు అంటే శ్రీరాముడు అడిగాడు మరి ఆత్మను శుద్ధి చేసుకునే ఉపాయం ఏమిటి అంటే వశిష్ఠుడు అన్నాడు సమ్యగాలోకమాత్రేణ స్వభావశుద్ధి మృచ్ఛతి నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ఇరవై ఎనిమిదవ సర్గ నలభై ఆరవ శ్లోకం సమయ జ్ఞానమే సరి చూపే ఆత్మ ఆత్మశుద్ధికి అదే ఉపాయం ఇక్కడ శ్లోకంలో ఉన్న స్వభావ శబ్దానికి జీవాత్మ అని అర్థం చెప్పుకోవాలి మనం సరిగ్గా చూడడం చేత కాని పిల్లవాడు అది రాగిముద్దా అనుకున్నాడు తండ్రి చెప్పినా వినలేదు చివరికి తండ్రి వచ్చి దాన్ని కరిగించి చూపించాడు అప్పుడు అది మేలిమి బంగారం అని కుర్రవాడికి అర్థమైంది అలా ఒకసారి అర్థమైతే మళ్ళీ రాగి అనే భ్రాంతి పుట్టమన్నా పుట్టదు అలాగే ఆత్మ విషయంలో కూడా సమ్యక్ దర్శనాభ్యాసం చెయ్యాలి లోకంలో కనిపించే జనన మరణాలు స్వర్గ నరకాలు జ్ఞానాజ్ఞానాలలు ఇలాంటివన్నీ కూడా చిత్ప్రకాశం కంటే వేరుగా లేనే లేవు అని చూడ సరి అయిన చూపు అదే సమయజ్ఞానం దీనిని అభ్యసించాలి అంటే శ్రీరాముడు అడిగాడు ఈ అభ్యాసానికి ఉపాయం ఏమిటి అప్పుడు వశిష్ఠుడు సమాధానం చెప్పాడు దానికి ఉపాయాలు రెండు నాహమస్మి నే భోగాస్సావితే నేదమాడంబరం వ్యర్థం అనర్థాసతే అహమే హి వాం చిదిత్యవీ నేదమాడం వ్యర్థం అనర్థాసతే దర్శనద్వయమప్యేత సత్యమత్యంతిదం ఎదేకేతయోత్సీ రమ్యం తద్రామ సంశ్రయ్యాథవై్యాం దర్శనాభ్యామి విహరన్ కురు కళ్యాణ రాగద్వేషపరిక్షయ నిర్వాణ ప్రకూర్వాధ ఇరవై ఎనిమిదవసర్గ డబ్బై డబ్బై ఒకటి డై రెండు డెభై మూడు శ్లోకాలివి రామా అసలు నేను అనేదే లేదు ఈ కనిపించే సుఖదుఖ భోగాలు సత్యాలు కావు అని భావన చేయవచ్చు ఇది ఒక పద్ధతి లేదా ఈ కనిపించేదంతా నేనే ఈ కనిపించేదంతా శుద్ధ చైతన్యమే అని భావన చేయవచ్చు ఇది మరో పద్ధతి ఈ రెండింటిలో ఏ భావన చేసినా ఈ జగదాడంవరం మనకు మనకు సంసారబంధాన్ని కలిగించజాలదు రామా ఈ రెండింటిలో ఏది బాగుందనుకుంటే దానిని ఆశ్రయించు లేదా రెండింటినీ యథాసౌకర్యంగా వాడుకుంటూ రాగద్వేషాలను దాటి వెళ్ళిపో సర్వసంకల్పాలను విడిచిపెట్టి ఆత్మస్వరూపంలో उ ने जन्म ने दुख न, न दोषस्ते ने भ्रमा सर्व संकत्त्सृज्य ठात्म सुसंस्थिता निर्वाण प्रकरण पूर्वाधन सर्ग तोब नागव श्ल्लोक नीकु जन्म ले दुखम ले దోషాలు లేవు భ్రమలు లేవు అన్ని సంకల్పాలను వదిలివేసి నీవు నీ పరమాత్మస్వరూపంలో సుస్థిరంగా ఉండిపో అని ఈ విధంగా వశిష్ఠ మహర్షి ఆత్మానందావేశంలో తొంభై శ్లోకాలకు పైగా మహోపదేశం చేసేసరికి సభలో ఉన్నవారందరికీ మనస్సు లయించిపోయింది శ్రీరాముడు పూర్తిగా సమాధిలోకే వెళ్ళిపోయాడు అది గమనించిన వశిష్ఠ మహర్షి ఒక అరగంటసేపు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు రాముడు కళ్ళు తెరిచాడు వశిష్ఠుడు మళ్లీ తన ప్రసంగం కొనసాగించాడు తన బోధ బలంచేత శిష్యుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు కదా అని వశిష్ఠుడు పొంగిపోలేదు ఒక రకమైన తీవ్ర చిత్తవృత్తి కలవారికి ఏ విషయాన్ని గురించి విస్తారంగా విన్నా దానిలో లయించి లయించిపోవడం అనేది ఒక స్వభావ లక్షణంగా ఉండిపోతూ ఉంటుంది అధ్యాత్మ విద్యలో అది సాలదు తీవ్ర భావన ఏ సమాధి లభిస్తుందో అది సర్వకాల సర్వావస్థలలోనూ స్థిరంగా నిలబడాలి అప్పుడే ఈ తాత్కాలిక సమాధులకు సార్థక్యం ఈ విషయాన్ని పూర్వం శివుడి వల్ల వశిష్ఠమహర్షి తెలుసుకోగలిగాడు ఈ విషయాలను శ్రీరాముడికి కూడా చెప్పాలని వశిష్ఠుడు సంకల్పించాడు అందుకే ఆయన తన బోధను ఇలా కొనసాగించాడు వశిష్ఠుడు చెప్తున్నాడు రామా నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ఇరవై తొమ్మిదవ సరిగ్గా ఐదవ శ్లోకం నీకు మంచి జ్ఞానం కలిగింది సంతోషం కాని మళ్ళీ వెనక్కు వచ్చి సంసారంలో అడుగుబెట్టకు ఈ స్థితిని ఇలాగే నిలబెట్టుకో ఇదేదో కష్టమైన పని అని అనుకోకు పూర్వం నీకు ఒకసారి చెప్పాను ఈ సంసార చక్రభ్రమణాన్ని ఆపాలంటే చక్రాన్ని చివరిలో పట్టుకోకూడదు మధ్యలో బొడ్డు దగ్గర పట్టుకోవాలి ఈ సంసార చక్రానికి బొడ్డు సంకల్పం అంటే చిత్తవృత్తి దాన్ని గట్టిగా పట్టుకో కథల నీకు ఈ పనికి अभ्यास वैराग्य उपाय दी रकम पौरष कावाली आौरष तो सौजन् वीटन की शास्त्र उपंचम मिथ्या अनाम कदा पैन ईश्वर कदा ज्ञा साधन ली पुष प्रयत्ना दैवैक रव्वतूड़ा बालबोधो दैवपरताक्ताज निजं आश्रि चिमाद निरोधयेत निर्वाण प्रकरण पूर्वाधम सर्ग तुम श्लोक प्रपंच दैवाधी కేవలం పిల్లల కోసం కల్పించి చెప్పే మాట అందుచేత దాన్ని వదిలేసి గట్టి ప్రయత్నం చేసి చిత్తవృత్తి నిరోధాన్ని సాధించాలి దీనికి మొదటి అడ్డంకి ఈ దేహం మీది ప్రేమే నిజానికి ఈ బ్రతుకున్న దేహం కంటే చిత్రపటంలో ఉన్న దేహం ఎందుకంటే ఈ దేహాన్ని రోజూ పోషిస్తున్న రోజు వాడిపోతూనే ఉంటుంది చిత్రపటంలోని దేహం వందేళ్లపాటు నిగనిగలాడుతూనే ఉంటుంది మరో చిత్రం ఉంది మనం పూర్వజన్మంలో బహుదీర్ఘకాలం సంకల్పాలు చేయగా చేయగా ఈవేళ ఈ దేహం పుట్టింది ఒక్క పగటిపూట ఏదో దృశ్యం చూస్తే దాని ప్రభావం చేత రాత్రికి స్వప్నంలో ఒక కొత్త దేహం పుట్టి దానికి దీనికి తేడా ఏమిటి అది సుఖదుఖాలని ఇస్తోంది ఇది ఇస్తోంది అది పోతోంది ఇది పోబోతోంది నిజానికి పెద్ద కష్టమేమీ లేకుండా సంపాదించుకోగలిగాం గనక స్వప్న శరీరమే మెరుగనాలి ఇలా రకరకాల ఊహలు చేసి ఈ శరీరం నశించేదని విలువ లేనిదని పనికి రానిదని మనస్సుకు గట్టిగా పట్టించుకోవాలి దీని ద్వారా చెలించని నశించని ఆత్మ మీద దృష్టిని పెంచుకోవాలి ఈ ప్రయత్నం జరుగుతున్నంత మాత్రాన ఈ దేహం నశించిపోదు ఈ దేహం ద్వారా జరిగే పనులు ఆగిపోవు అయితే ఈ దేహంతో మనకు ముడిపెట్టి బంధించి పడేసేవి వాటి వెనక్కల ఉన్న అహంకారం అంటే కర్తృత్వ భావన నేనే చేస్తున్నాను అనే అభిమానం మొదట ఈ అహంకారం వెంట పడి తిరగడం మానాలి అసలు దాని మాటే మరిచిపోవాలి రహస్యం ఏమిటంటే అహంకారం నిజంగా ఉందో పోయిందో ఆ విచారణ వద్దు దానిని మనస్సుతో స్మరించబోకు అలా అహంకారాన్ని అవమానించుకుంటూ పోతే చివరికి అదే నిన్ను వదిలిపెట్టిపోతుంది నువ్వు ఆత్మవు పరమాత్మవు సర్వవ్యాపివి అయినా సరే నీకు అహంకారంతో సంబంధమే లేదు ఈ మాటను ఎప్పుడూ మర్చిపోకూడదు అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ మరైతే పతతి ఈ మనస్సును ఎవరు కదిలిస్తున్నారో అతడే ఆత్మ అని ప్రత్యగశ్య ఆ ఆత్మయే ప్రాణవాయువును పైకి అపానవాయువును కిందికి నడుపుతున్నాడు అని ఇలా అనేక శృతివాక్యాలు ఉన్నాయి కదా వీటివల్ల ఇంద్రియాలకు ప్రాణాపానాది వాయువులకు ప్రేరణకర్త ఆత్మేనని తెలుస్తోంది కదా మరి ఆత్మ దేనికీకర్త కాదని అంటే శృతి విరోధం కాదా అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు రామా శృతి ఏ దృష్టితో ఆ వాక్యాలను పలికిందో అర్థం చేసుకుంటే ఏ విరోధము రాదు ఎలాగంటే చెట్టు పుట్టడానికి ఆకాశం కారణం అని వాక్యం ఉందనుకో దీన్ని బట్టి ఆకాశమే కర్త అని కర్తృత్వాన్ని అంటగట్టగలమా ఆకాశం కర్త కాకపోతే ఈ వాక్యమే తప్పవుతుంది కదా అని వాదించగలమా చెట్టు పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి విత్తు మట్టి నీరు మొదలైనవి ఇవన్నీ ఉన్నా వాటినెత్తిన ఒక బండరాయి పెడితే చెట్టు మురిచేందుకు సందేహం ఉండదు కనుక అది పొట్టదు ఇవన్నీ ఉండి దానిపైన కొద్దిగా ఖాళీ ఉంటే అప్పుడు చెట్టు పుడుతుంది కనుక ఆకాశం కూడా చెట్టు పుట్టడానికి గల కారణాలలో ఒకటి అని చెప్పవలసి వస్తోంది ఆ దృష్టితో పైవాక్యం సత్యమే అది సత్యమైనంత మాత్రాన ఆకాశానికి కర్తృత్వాన్ని ఎవ్వరూ అంటగట్టలేరు కనుక పైవాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆకాశం యొక్క సన్నిధిలో చెట్టు పుడుతోంది అని అర్థం చేసుకోవాలి అలాగే వేదమాత పరమాత్మే మనస్సును ప్రేరేపిస్తోంది అని చెప్పినప్పుడు కూడా आ प्रकार अर्थंजेस अंत परम सत मन पानेस्थी निजा की परमात्म सतने मनस को और रूपमंटू एर्पड़ी भूमि आकाशमे चूस नादा अंटुकने क రెండు ఒకటి కాదు అలాగే చిత్తైన ఆత్మ జడమైన మనస్సు ఎప్పటికీ ఒకటి కావు అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు అడిగాడు అయితే ఆత్మకు చిత్తేంద్రియాలతో సంబంధం లేదు కదా అలాంటప్పుడు చిత్తేంద్రియాలకు సత్తాస్ఫూర్తి అంటే ఉన్నది అనే స్ఫురణ ఎలా కనిపిస్తోంది దీన్ని తప్పించుకోవడానికి ఆత్మకు చిత్తేంద్రియాలతో సంబంధం ఉన్నదంటారా అలా అంటే ఆత్మకు అసంగత్వం ఎగిరిపోతుంది రెండు చిక్కులే అంటే వశిష్ఠుడు అన్నాడు పూర్వం రెండు మూడు సార్లు ఈ చర్చ వచ్చింది संबंध लेक्यास वन संबंध उत्म चिते प्रेरपी कादात्म्यमु अदे नेव्यास अंटे भ्रांति तादात्म्य ध्यास अंटे అదే నేను అనే భ్రాంతి కనుక రామా నువో సర్వజ్ఞుడైన పరమాత్మవే కాని చిత్తానివి కావు నువ్వు చిత్త తాదాత్మ్యాధ్యాసంలో పడబోకు ఇప్పుడు చెప్పుకున్న వరసను చూస్తే ఆత్మ అనే చైతన్యం చిత్తాదులనే జడం అని రెండు సత్యపదార్థాలు ఉన్నాయని చెప్పినట్లు అవుతోంది అనుకుంటావేమో నా ఉద్దేశ్యం అది కదా రాయి గట్టిగా ఉంది అన్నామనుకో దాని అర్థం గట్టితనమనేది వేరే విడిగా ఉందిని కాదు రాయిని విడిచి గట్టితనానికి వేరే అస్తిత్వం లేదు కానీ గట్టితనమే రాయి అని చెప్పలేము ఆ రెండు వేరు వేరు అన్నంత మాత్రం చేత గట్టి గట్టితనానికి వేరే అస్తిత్వం ఉందనీ చెప్పలేం ఆత్మకు చిత్తేంద్రియాది ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం కూడా ఇలాంటిదే ఇవి రెండు ఒకటి అనుకోరాదు కానీ ప్రపంచానికి వేరే అస్తిత్వం ఉందని కూడా అనుకోరదు ప్రపంచం మీద వ్యామోహం పెట్టుకోకుండానే దాని మీద ఉన్న మోహాన్ని చంపుకుంటూనే ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని ఆత్మస్వరూపంగా చూడడం నేర్చుకోవాలి అంటే శ్రీరాముడు అన్నాడు ఇది చాలా కష్టమైన పని కదా గురుదేవా అంటే వశిషుడు సమాధానం చెప్తున్నాడు దానికి ఒక సులభ ఉపాయం ఉంది దాని శివమానస పూజా విధానం అంటారు దాన్ని సాక్షాత్తు పరమశివుడే నాకు ఉపదేశించాడు ఆది చెప్తా విను అని శివమానస పూజ విధానం గురించి పరమశివుడి నుంచి స్వయంగా తను పొందిన ఉపదేశం శ్రీరామచంద్రుడికి వశిష్ట మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టేట పూర్వం ఒకప్పుడు నేను శివ పూజ చేసుకుంటూ కైలాస పర్వతం మీద కొంతకాలం నివాసం చేశాను అక్కడ నేను నిరంతరం అనేక ప్రాయశ్చిత్తాలను చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండే సిద్ధులతో శాస్త్ర చర్చలు చేసుకుంటూ పవిత్రంగా కాలం గడుపుతూ ఉండేవాడిని అలా ఉండగా శ్రావణ బహుళాష్టమి వచ్చింది ఆరోజు ప్రదోషకాలం శివ పూజకు చాలా ప్రశస్తం కనుక సూర్యాస్తమయం అవుతూ ఉండగానే శివధ్యానం మొదలుపెట్టాను ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది శ్రావణ బహుళాష్టమి అంటే ఇప్పుడు మన లెక్కలో శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తరువాత అది మనకు కృష్ణాష్టమీ అయింది కానీ ముందే అనాదిగా ఇది మహాపర్వం శివపూజకు ప్రశస్తమైన శుభముహూర్తం అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆ రోజును తన అవతారానికి తగిన పర్వంగా ఎంచుకున్నాడు అని మనకు ఈ ఘట్టాన్ని బట్టి అర్థమవుతోంది వశిష్ఠుడు చెప్తున్నాడు ఆ ధ్యానంలో ఒక జోముసేపు నాకు ఒళ్ళు తెలియలేదు తెలివివచ్చి కళ్ళు తెరిచేసరికి చుట్టు అంతా చీకటిగా ఉంది ఆ కటిక చీకటిలో ఎక్కడో దూరంలో అడవిలోంచి తెల్లటి వెలుగు పొడుచుకు వస్తూ కనిపిస్తుంది బయటి కళ్లకు కనిపించే ఈ వెలుగు ఏమిటా అని లోపల కళ్ళతో వెతకడం ప్రారంభించాను అంతే వెంటనే నందీశ్వరాది పరివార సమేతుడే పార్వతీ సహితుడే ఉన్న ఈశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు నేను ఆనందంతో పొంగిపోయి కంగారు పడుతూ నిద్రపోతున్న నా శిష్యులను దేపి అర్ఘ్యపాద్యాదులను తీసుకెళ్ళి ఆ స్వామికి ఆ తల్లికి తగిన సపరిచర్యలు పూజలు చేశాను స్వామి కూడా ఏమి తొందర పడకుండా నేను చూపించిన పుష్పాసనం మీద విశ్రాంతిగా కూర్చున్నాడు నేను భక్త్యావేశంతో చాలాసేపు పూజలు చేశాను స్తోత్రాలు పాడాను వేదాలు వల్లించాను ఏమేమో చేశాను నా భక్తి పొంగు కొంత తగ్గినాక స్వామి ప్రసన్నంగా చూస్తూ ప్రశాంతంగా ఇలా అన్నాడు శివుడు అన్నాడు బ్రహ్మహర్షి నీ చిత్తవృత్తులు పరమాత్మ వస్తువును చేరి అక్కడ నిలిచిపోయి విశ్రాంతిగా ఉన్నాయా దొరకవలసింది దొరికిందా భయాలు తొలగిపోయాయా అప్పుడు రామా నేను శివుడితో అన్నాను చెప్తున్నాడు వశిష్ఠుడు దేవా సాక్షాత్తు పరమశివుడే ఒక మరిచిపోకుండా గుర్తుపెట్టుకున్నాడంటే అలాంటి భాగ్యశాలికి దొరకని అదృష్టమూ ఉండదు పోని భయము ఉండదు దేవ నీ స్మరణం అనే చింతామణిని చేతిలో పట్టుకొని నేను ఆపదలన్నింటినీ కాలితో తన్నేశాను అయినా దేవేశ తమరు అనుమతిస్తే ఒక ప్రశ్న అడుగుతాను అంటే శివుడు అన్నాడు అడుగు అప్పుడు నేను అన్నాను ప్రభు సర్వపాపాలను పోగొట్టేది అన్ని శుభాలను కలిగించేది అయిన దేవ పూజా విధానం ఏమిటి దయచేసి నిర్ణయాత్మకంగా తేల్చి చెప్పండి అంటే రామచంద్ర శివుడు నాకు ఇలా సమాధానం చెప్పాడు బ్రహ్మర్షి శ్రేష్ట బాగా అడిగావు కాని అసలు దేవుడంటే ఏమిటో నీకు దేవుడంటే విష్ణువు కాదు శివుడు కాదు బ్రహ్మ కాదు దేవేంద్రుడు కాదు సూర్యుడు అగ్ని బ్రాహ్మణుడు నువ్వు నేను వీళ్ళేవ్వరూ దేవుళ్ళు కాదు ఇంతెందుకు శరీరము మనస్సు మొదలైన పరిమితులు గల ఏ పదార్థము దేవుడు కానీయే కాదు అకృత్రిమనాద్యం దేవనం దేవ ఉచ్యే నిర్వాణ ప్రకరణ పూర్వార్ధం ఇరవై సర్గ నూట శ్లోకం దేవశబ్దం దివు అనే ధాతువు నుంచి నిష్పన్నమైంది దివు క్రీడా విజగీషాం జవహారద్యుతిస్తునకాంతిగతిషు అనే ప్రమాణంచేత దివు అనే ధాతువుకు క్రీడించుట గెలువ గోరుట వ్యవహరించుట వెలుగుట స్తుంచుట ఆనందించుట మధించుట నిద్రించుట కోరుట కదలుట ఇన్ని అర్థాలున్నాయి కానీ వీటిల్లో ఆనందించుట అనే అర్థం తప్పితే మిగిలినవన్నీ ఏదో ఒక క్రియకు ఫలితంగా సంభవించే పనులే ఆనందం కూడా ఇంద్రియాది సాధ్యమైన ఆనందమైతే అది కూడా సాధ్యమే కనుక ఇవన్నీ కృత్రిమాలు ఇలాంటి కృత్రిమత్వం అంటని ఆనందం ఒకటి ఉంది అదే చిదానందం అదే చిువం అంటే చిత్ ప్లస్ శివం చివం దానికి ఆద్యంతాలు లేవు అలాంటి చిదానందమే అసలైన దేవుడు దాన్నే పూజించాలి నిజానికి అదొక్కటే ఉంది మిగిలిన పదార్థాలన్నీ ఉన్నాయో లేవో చెప్పడానికి వీలులేని సదసద్రూపధారులే పది మైళ్ళు నడవు లేని వాడిని పది బారలైనా నడవరా అని ప్రోత్సహించినట్లుగా ఆద్యంతరహితమైన అకృత్రిమైన చిదానందాన్ని ఉపాసించడం చేతకాని వారి కోసం దేశకాలాది పరిమితులు కలిగిన రుద్రాది స్వరూపాలను ఉపదేశించి వీటిని పూజించండిరా బాబు అని వేదాలు ప్రోత్సహిస్తున్నాయి ఆ రూపాలు పరిమితి గలవి కనుక వాటి ఉపాసన వల్ల వచ్చే ఫలితాలు కూడా పరిమితంగానే ఉంటాయి దీనికి భిన్నంగా అనాద్యంతమైన చిదానందాన్నే ఉపాసించగలిగితే దాని ఫలితం కూడా అకృత్రిమంగా అంటే క్రియాసాధ్యం కానిదిగా నిత్య సిద్ధంగా శాశ్వతంగా ఉంటుంది అలాంటి ఫలితం ఆత్మానందమే నిజం చెప్పాలంటే ఇలాంటి శాశ్వత ఫలితాన్ని విడిచిపెట్టి కృత్రిమ ఫలితాన్ని కోరుతూ పరిమితమైన రూపాలను ఉపాసన చేసేవాడు సువాసనలు వెతజల్లే మందారాల తోట వదిలిపెట్టి జిల్లేడు అడవిలోకి పోయినట్లే ఇక్కడ మందారం అంటే దేవలోకంలోని కల్పవృక్షాల జాతులు ఒకటి శివుడు నాతో ఇలా అన్నాడు ఇంకా ఓ వసి మహర్షి దేవపూజ అంటే ఆ చిదానంద శివ ఈ పూజకు ముఖ్యమైన పుష్పాలు మూడు ఒకటి జ్ఞానము రెండు సామ్యము అంటే సర్వసమతా దర్శనం అంటే నేను ఎలా చేతన స్వరూపుణ్ణో అలాగే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి పదార్థము శుద్ధ చైతన్యస్వరూపమే అనే దృష్టి మూడు శమము అంటే శాంతి లేక అంతర్ ఇంద్రియ నిగ్రహము ఈ మూడు పుష్పాలతోనూ పూజించవలసిన దేవుడు చిన్మాత్ర శివుడు ఈయనకే మరో పేరు పరమాత్మ కనుక ఆత్మార్చనమే నిజమైన దేవార్చన ఇలాంటి ఆత్మార్చనను విడిచిపెట్టి స్వరూప దేవార్చన చేసేవాళ్ళు సంసార చక్రంలో కొట్టుమిట్టాడక తప్పదు అయితే మహర్షి కొందరు తత్వజ్ఞానవేత్తలు కూడా విగ్రహార్చనాదులు చేయడం కనిపిస్తోందే అని సందేహిస్తావేమో విను ముసలివాళ్ళు పిల్లల కోసం పిల్లలతో కలిసి పిల్లలు ఆడినట్లుగాని వాళ్లతో కలిసి పిల్లాటలు ఆడినట్లుగా వాళ్ళు ఇలాంటి పూజలు చేస్తున్నారు అని తెలుసుకో అంతేకాని సాంసారిక భోగాలను ఆశించి వాళ్ళు అలా చేస్తున్నారని అనుకోకు మళ్ళీ చెప్తున్నా విను ఆత్మే దేవుడు ఆత్మే శివుడు కారణాలన్నింటికి కారణం ఆత్మే అదే చిదాకాశం अला आत्मदेवड़ की निरंतर ज्ञानार्चन चेयली उत्पत्ति प्रकरण में लीपाख्यान प्रारंभाशमंटेटो विवरण उपोड़ वशिष्ठु ने शिवि अब अड़का रामचंद्र शिवड़ो प्रभु चैतन आकाशमे జడచేతనాత్మకమైన ఈ ప్రపంచం మొత్తానికి కారణమని మీరు అంటున్నారు కదా అంటే చైతన్యమే జడరూపంగా ఉందని చైతన్యమే జీవుడై సంసారంలో పడుతోందని చెప్పినట్లవుతోంది కదా అది ఎలా కుదురుతుంది అంటే శివుడు చెప్పాడు ఈ ప్రపంచాన్ని నువ్వు చిత్ అని చైత్యం అని రెండు భాగాలు చేసి చూస్తున్నావు చిత్ అంటే చైతన్యము ద్రష్ట చేత్యము అంటే ఆ ద్రష్ట ద్రష్టచేత అనుభవించబడే పదార్థాలు వీటిలో చిత్ అనేది ఒకటి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటే దానిని బట్టి చేత్యాలు ప్రకాశిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి అంటే చైత్యం యొక్క ప్రకాశం భాషం చిత్ ప్రకాశం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆలోచించు చిత్ స్వయంగా ప్రకాశిస్తోంది అన్న చిత్ స్వయంగా ఉంటోంది అన్న తేడా ఏమిటి ఉన్న వస్తువే కనిపిస్తోంది కనిపించే వస్తువే ఉంటుంది కనుక ఇక్కడ మాటల తేడాయే తప్ప అసలైన తేడా లేదు అందువల్ల ప్రపంచంలోని పదార్థాలన్నింటి యొక్క సత్త అంటే ఉనికి చిత్ యొక్క సత్త మీదే ఆధారపడి ఉంది अंदकनेमस्त प्रपंच चिते कण दीनने मरुक चितात्म त्रिविध परछेदरहित शुद्धि प्रसिद्धमे कदा अंटे चितात्म देशभेदी कलभेदी वस्तुपरिछेदी लेनेदा अलागे सजातीय विजातीय स्वगत परछेदा लेनेदा चितात्मक भिन्न पदार्थनेंटे परच्छेदराहित्य असंभव कदा कनक पैन चपीन परच्छेदराहित्य कुदर जगत् पदार्थक उपाली तपद లేని ఉనికి ఉన్నట్లు కనిపిస్తోంది కనుకనే ఇలాంటి ఉనికి యొక్క ఉనికి చిత్సత్త మీద ఆధారపడి ఉందని నేను అంటున్నాను అప్పుడు వశిష్ఠుడు శివుడిని అడిగాడు జగత్ పదార్థాలకు బొత్తిగా ఉనికి లేకపోతే ఈ ప్రపంచం ఉన్నట్లు ఎలా కనిపిస్తోంది అంటే శివుడు సమాధానం చెప్పాడు వశిష్ఠుడితో ఆకాశంలో సూర్యుడు ఒక పళ్ళెంలాగా స్వయంగా ప్రకాశిస్తున్నాడు ఇక్కడ మనం కూర్చున్న చోట వెలుతురు కనిపిస్తోంది ఈ వెలుతురు ఎవరు నిజానికి ఇది ఆ సూర్యుడు యొక్క స్పందనే కానీ సామాన్య జనులు ఆ మాటను గ్రహించలేక అది సూర్యుడు ఇది ఎండ అంటున్నారు అలాగే చిదాత్మ స్వయంగా సూర్యబింబంలాగా ప్రకాశిస్తోంది దానిలోంచి పొంగి బయటికి వచ్చిన ఎండలాంటిదే ఈ ప్రపంచం నిజానికి అది ఇది ఒక్కటే కానీ అజ్ఞానులు దీన్ని గుర్తించలేక రూపరహితంగా ఉన్నది చిదాత్మ నామరూపసహితంగా ఉన్నది ప్రపంచం అనుకుంటున్నారు అలా అనుకోవడం వల్లనే ఈ జగత్పదార్థాలు చిదాత్మ కంటే భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి శివుడు ఇలా చెప్తే వశిష్ఠుడు శివుడిని అడిగాడు అలా అయితే చిదాత్మే జగత్ పదార్థాలుగా అనుకోవచ్చు కదా అంటే శివుడు అన్నాడు అనుకోరాదు పరిణామం సంభవించాలంటే ఆ వస్తువులలో స్వగత భేదం ఉండాలి చిదాత్మలో అలాంటి భేదం లేదని చెప్పుకున్నాం కనుక ఇక్కడ పరిణామం అనే మాట కుదరదు తాడు ఉన్న చోట పాము కనిపిస్తే దానిని పరిణామం అని అనడానికి వీలు లేదు దానిని భావము ఒకటి ఉంటే మరుగుడు కనిపించడం అనవలసిందే ఎక్కడ పరిస్థితి కూడా అంతే కనుక ప్రపంచంలో ఉన్నది చిరాత్మ ఒక్కటే రెండవది లేనేలేదు కాబట్టి పంచభూతాలన్నా జీవాత్మ అన్న కొండలన్న నదులన్న ఏదన్నా సరే అన్నిటికీ చితాత్మ అనే అర్థం ఈ పదాలన్నీ పర్యాయ పదాలే వృక్షము చెట్టు పాదపము భూజము తరువు ఇవన్నీ చెట్టుకు ఎలా పర్యాయ అలాంటివే పైవి అంటే రామా నేను చాలా ఆశ్చర్యపోయి శివుడిని అడిగాను इध मरी विंत प्रभु नदी आकाश वाटी पर्याय पदाने मरी ग्रंथाल चूस्ते आकाश भूताकाशम वेर अव्याकृताकाशम वेर चिदाशं वेर अदरत अटे शिवड़ दधानम चपे कुछ ఆ శబ్దాల ఉత్పత్తి దగ్గరికి వెళ్ళి చూస్తే కుదురుతుంది నువ్వు మూడు ఆకాశాల పేర్లు చెప్పావు వాటిల్లో ఆకాశ పదం అనుగతంగా ఉంది ఆ పదంలో కాస్తృదీప్తావు అనే ధాతు ఉంది దీనికి వెలుగుట అని అర్థం స్వయంగా వెలిగే లక్షణం ఒక్క చిరాత్మకే ఉంది కనుక नव्बूपूडू आकाशालू चितात्म याूपातर अंत का वशिष्ठ आकाश कटे अन्नी विधाल भिन्नमें जगत् अने पदम दी इधतने धातुनी वे कदली कीनर्ध ग्य ज्ञानाधा अरो सूत्र होती కదలికను చెప్పే పదాలన్నీ జ్ఞానాన్ని కూడా చెబుతాయి అని దీని అర్థం దీని బట్టి జగత్తు అనే పదంలో జ్ఞానం అంతర్లీనంగా ఉంది జ్ఞానమంటే చిదాత్మే కనుక జగత్తు మొత్తం కలిపి చిదాత్మ యొక్క రూపాంతరమే అందుకనే ప్రపంచంలోని పదాలన్నీ చిదాత్మకు పర్యాయ పదాలే అని నేనన్నాను అలా అనడం వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే చిదాకాశం ఒక్కటే పరమార్థ సత్యం అని నీ స్వప్నంలో చిదాకాశమే స్వప్న ప్రపంచంగా కనిపించినట్లుగా నీ జాగ్రత్త అనే స్వప్నంలో కూడా అదే చిదాకాశం ఈ జాగ్రత్ ప్రపంచాకారంగా కనిపిస్తోందని అర్థం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఈ విషయాలు ఉత్పత్తి ప్రకరణంలో ఇంతకుముందు విస్తారంగా వచ్చాయి అవి మళ్ళీ ఇంకోసారి మరో కంటెక్స్ట్లో తీసుకొస్తున్నాడు ఇలా చెప్పిన తర్వాత శివుడు నాతో ఇలా అన్నాడు ఎంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఈ ప్రపంచమంతా కేవలం చిరాత్మస్వరూపం కనుక ఆ చిదాత్మే ఆ పరమాత్మే ఆ పరబ్రహ్మే మనకున్న ఏకైక దేవుడు मन पूजिस्ते अतने पूजी अदेट को योग्यम पूज यह पूजक पुष्पूपादि बाह्य साधन अटे रामचंद्र ने शिवगा आदि एक्ड़ी पूजी अब सामधान चपाड़ी स्थित సంస్థితాథ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ముప్పై అవసర్గ ఇరవై ఒకటవ శ్లోకం మహర్షి ఆ దేవుడు ఎక్కడో దూరంగా లేడు ఆయనను పట్టుకోవడం కష్టం కాదు ఈ ఆకాశమంతా నిండి ఉన్నట్లే నీ శరీరం మొత్తం అంతా నిండి ఉన్నవాడు ఆ చైతన్య దేవుడే ఎందుకంటే ఈ దేహంలోకి జీవుడై ప్రవేశించినవాడు ఆయనే ఈ శరీరంలో గహనాతి గహనంగా పెనవేసుకుని పోయి ఉన్న ఇంద్రియ పరంపరను అంతకంటే గహనంగా ఒకదాని లోపల ఒకటిగా ఉన్న పంచకోశ పరంపరను వ్యాపించి వాటిని తెలుసుకుంటూ వాటి ఆధారంతోనే ఆరోపదశలో ప్రపంచాన్ని కల్పించుకుంటూ అపవాద దశలో దాన్ని తొలగించుకుంటూ సంచరించేది ఈ చైతన్య దేవుడే ఈ చైతన్య దేవుడే ముల్లోకాలను నిర్మిస్తాడు వాటిలో తానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులై క్రీడిస్తాడు ఆ లోకాలలోని వెలుతురు తానే చీకటి తానే కనుక ఈ ప్రపంచమంతా చిన్మయం ఇక్కడ చిత్తే ఉంది మరొకటి లేనే లేదు ఈ కనిపించేదంతా చిన్మాత్రమే జై గురుదత్త